యాభై రెండు విషయభ్రమలు గెలిచి విజ్ఞానమును తెలిసి యసి పదార్థమిరిగి ఆత్మ గలిసి బసవుడైన వెనుక భయమేమియున్నది అఖిల జీవసంగ ఆత్మలింగ భావము మరణము నుండి నాశనము లేని ఓ ఆత్మ వినుము ప్రపంచంలోని విషయములను శరీరములోని గుణవివరములను గ్రహించి వాటివలన ముప్పు తప్ప మంచి జరుగదు అని తలచి తెలియవలసినదేదో అర్థము చేసుకొని దైవజ్ఞానమును పూర్తిగా తెలిసినవాడై దానివలన తనలోని ఆత్మను తెలిసి కర్మలను అంటక ఏ విషయమునకు చెలించక బసవుని అన్నిటికీ సమానత్వము కలిగిన వానికి జన్మల కర్మల భయము లేకుండా పోవును దేవుడిని తెలియుటకు ఆయనయందు ఐక్యముగుటకు గల బ్రహ్మ కర్మయోగములనబడు వాటిలో ఈ పద్యము బ్రహ్మయోగమును గూర్చి చెప్పినటువంటిది అని తెలియవలెను